అసలు ఏం జరిగిందంటే పద్నాలుగవ అధ్యాయం ఎన్టీఆర్ శివ తాండవం పంతొమ్మిది వందల ఎనభై ఐదు శివరాత్రి దాటిన రెండో రోజున అసహనంతో ఊగిపోతున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నన్ను నిలదీశారు నేను మాట్లాడడానికి నోరు విప్పే లోపలే ఆయన తన అసహనాన్నంతా నా మీద కుమ్మరించారు ప్రభుత్వానికి మీరెంత చెడ్డ పేరు తీసుకు వస్తారనుకోలేదు ఏమిటిదంతా నేను అవాక్ ఒక్కసారిగా నాలుగు నర నరన ఆవేశం ఆగ్రహం ఉప్పొంగాయి నేను కూడా విరుచుకుపడాలనిపించింది కానీ ఆయన ముఖ్యమంత్రి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఆయన ప్రజలు ఏం ఆశించి ఆయన ప్రభుత్వాన్ని కోరుకున్నారో ఆశలు నెరవేర్చేందుకు ఆయన ఆదేశాలను అమలు చేయాల్సిన యంత్రాంగంలో నేను ఒక కార్యదర్శి స్థాయి అధికారిని మాత్రమే అవును నేను కార్యదర్శి స్థాయి అధికారిని సమాచార సాంస్కృతిక శాఖల కమిషనర్ని మాత్రమే అయితే నేను ఇదంతా ఆయనకు చెప్పే కదా చేశాను ఆయన కళా పిపాసను దృష్టిలో పెట్టుకునే కదా చేశాను ట్యాంక్ బండి మీద విగ్రహాల విషయంలో ఆయన నా సలహా ఎంత మెచ్చుకున్నాడు శిల్పాలు జీకే కళాకారులకు ఉపాధి కల్పించాలని ఇందుకోసం మొట్టమొట్ట తెలుగు జాతి ఔన్నత్యం అందరికీ తెలిసేలా విగ్రహాలు పెట్టాలని అన్నప్పుడు ఆయన తన మనసులో ఉన్న కొన్ని పేర్లు చెప్పారు ఇలాంటి ప్రముఖులంతర్ విగ్రహాలు మనం పెట్టాలి బ్రదర్ అన్నారు పక్కనున్న వీరాభిమానులు కూడా అద్భుతం సార్ అలాగే చేయాలి అన్నారు అప్పుడు సీఎం నన్ను అడిగారు మీరేమంటారు కొంచెం సంకోచిస్తూనే చెప్పాను మీరు ఏ విగ్రహం కావాలంటే ఆ విగ్రహం పెట్టచ్చు కానీ ఇది మొత్తం తెలుగు జాతికి సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్ర ఉన్న మేధావుల సూచనలు తీసుకు చేస్తే సమగ్రంగా అధ్యయనం చేసి విగ్రహాలు పెట్టారన్న పేరు మీకు వస్తుంది కదా ఎవరికి దోచినట్లు వాళ్ళు చెప్తారు బ్రదర్ అవన్నీ పెట్టాల్సి వస్తే వస్తే రానివ్వండి సార్ వచ్చిన సూచనలన్నీ పరిశీలించడానికి ఒక కమిటీని వేద్దాం రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయదగిన వాటిని తీసుకుంటే ఎన్ని ఎంపిక అయితే అన్ని నలుగురు శిల్పులకు ఉపాధి కల్పించిన పేరు కూడా మీకు దక్కుతుంది కదా ముఖ్యమంత్రికి నా సలహా నచ్చింది ఆ ప్రకారం రాష్ట్రం నలుగు మూలాల నుంచి సూచనలు తీసుకుని ముప్పై విగ్రహాలు ఏర్పాటు చేశాం మొదట ట్యాంక్ బండిని వెడల్పు చేసి లోయర్ ట్యాంక్ బండి మీద ఫ్లైఓవర్ కట్టి మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి దాని మీద ఆ చివర నుంచి ఈ చివరి దాకా పొడుగ్గా ఈ విగ్రహాలు పెట్టాలనుకున్నాం అనేక సాంకేతిక కారణాలు అడ్డు వచ్చి విగ్రహాలు పున్న ట్యాంక్ బండి మీదే ఒక పక్కకి జరిగాయి అయితే విగ్రహాల ఏర్పాటు విషయంలో నలుగురు అభిప్రాయాలు సేకరించడం వల్ల ఆ జాబితాకి ఒక సమగ్ర రూపం వచ్చింది ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చింది ఆ సలహా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నన్ను అభినందించారు బుద్ధుడి విగ్రహం ఎక్కడ ప్రతిష్ఠించాలి అన్న విషయంలో మాత్రం నా సలహా ముఖ్యమంత్రికి నచ్చలేదు నాగార్జున సాగర్లో ఏర్పాటు కావలసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులో భాగంగా బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ప్రతిపాదన అయితే సాగర్కి ఎంతమంది వచ్చి చూస్తారు బుద్ధ విగ్రహాన్ని ఇలా సుదీర్ఘంగా గీజించాం చివరికి ఆ విగ్రహం ఏర్పాటేదో హుస్సేన్ సాగర్లో చేస్తే ఎక్కువ మంది దేశీ విదేశీయులు చూస్తారు కదా అనుకున్నాం అప్పుడు నేను సూచించిన స్థలం సంజయవయ్య పార్కుకి ఆగ్నేయంగా హుస్సేన్ సాగర్ జలాల అంచున ఒక ద్వీప కల్పనలా ఉండే పార్కు మూలం మీద వేదిక ఏర్పాటు చేస్తే విగ్రహాన్ని అక్కడికి తరలించడం ప్రతిష్ఠించడం సులభం అన్నది నా ఆలోచన కానీ హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్న జీబ్రాల్టర్ రాక్ మీద పెడితే ఆకర్షణ పెరుగుతుందని ఆయన ఆలోచన అలా చేయడం వల్ల ఖర్చు విపరీతంగా పెరుగుతుంది శిల్పాలు చెక్కే కళాకారులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఆరంభించి చివరికి వాళ్ళకి ఇచ్చే పారితోషణం కన్నా ఎక్కువ డబ్బు విగ్రహం రవాణా మీద ఖర్చు పెట్టడం ఏం సమంజసం ఏమైనా బాస్ ఈజ్ రైట్ ఆ బాధ్యత కూడా నాకే అప్పగించారు మంచి శిల్పుల్ని ఎంపిక చేసి నలభై ఎనిమిది విగ్రహం తయారు చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి ఈ భారం పూర్తిగా మేమీదే పెడుతున్నాం అది ఆయన వ్యక్తం చేసిన విశ్వాసం చాలా చోట్ల పరిశీలించి చివరికి నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట దారిలో రోడ్డు దగ్గరగా ఉన్న రాతిని దేవాదాయ శాఖ స్థాపతులు ఎంపిక చేశారు అప్పుడు నేను వెళ్లి చూసి వాళ్లకు కావలసిన ఏర్పాట్లు చేశాను అది చాలా పెద్ద పని మేమిచ్చిన ఆ కారంలో బుద్ధి విగ్రహానికి మౌలిక రూపం వచ్చేలా శిల్పాలు జక్కేదాకా నేను కమిషనర్గా ఉన్నాను భేష్ ప్రసాద్ గారు గుడ్ ప్రోగ్రెస్ మేము అనుకున్న విధంగా చేయిస్తున్నారు మా కాంప్లిమెంట్స్ ఇది ఆ రోజు నాతో ముఖ్యమంత్రి తన ఆనందం పంచుకున్న తీరు కానీ ఈవేళ ఆగ్రహంతో ఉన్నారు మనసుకు తెలుసు నేను తప్పు చేయలేదు అసలు ఏం జరిగిందంటే సర్ ఇది ఒక అపూర్వమైన కార్యక్రమం ఆంధ్ర నాట్యంగా పిలువబడే పేరుని శివ వరంగల్ జిల్లాలోని రామప్ప గుడి దగ్గర ఈ శివరాత్రికి ప్రదర్శించే ఏర్పాటు చేస్తాను ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజు రామకృష్ణ గారి శిష్య బృందం ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు ఒకేసారి వంద మంది కలిసి చేయగల అపూర్వపమైన నృత్య సన్నివేశం ఇది దీనికి మీరు వస్తున్నారంటే విశేష ప్రచారం లభిస్తుంది ఈ నాట్యం ఏ రామప్ప గుడి దగ్గర నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిందో అక్కడే దీన్ని పునరుద్ధరించిన వాళ్ళు అవుతారు మీరు తప్పకుండా రావాలి ఇది ముఖ్యమంత్రి రామారావు గారికి నా ఆహ్వానం ముఖ్యమంత్రి చాలా ఆసక్తిగా పేరుని శివతాండవం గురించి అడిగి తెలుసుకున్నారు దాని పుట్టు పూర్వోత్తరాలు రాజుల కాలంలో లభించిన పోషణ ప్రోత్సాహం అన్నీ విన్నాక రామప్ప గురించి అడిగారు రామప్ప వరంగల్ పట్టణానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ ప్రస్తుతం పూజా పునస్కారాలు ఏదీ జరగడం లేదు కానీ ఆ ఆలయం శైవ ఆగమానికి చెందినది పైగా ఆ ఆలయ శిల్పకళా సంపద చాలా అపరూపమైనది చుట్టూ పెద్ద సరస్సు చెట్లు చేమలు అందుకని వేదిక నేపథ్యంలో రామపొగుడి ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం శైవ ఆగమానికి చెందిన ఆలయం గనక శివరాత్రి నాడు ఉత్సాహంగా వింటూ వచ్చిన ముఖ్యమంత్రి రామపొగుడి వరంగల్కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉందనేసరికి పదవి విరిచేశారు అంత లోపలికి వచ్చి వెళ్లడం అంటే చాలా సమయం పోతుంది పైగా అలాంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళడానికి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏముంటాయో చూడాలి అయినా జనం వస్తారా అంత లోపలికి చూద్దాం బ్రదర్ అంటూ అక్కడితో ముగించారు నేను మాత్రం ముఖ్యమంత్రి వస్తే ఎలా ఉండాలి అని ఆలోచించి ఆ స్థాయిలో ఏర్పాట్లకు ఉపక్రమించాను అంటే కనీసం ఒక లక్ష మందికి ఏర్పాట్లు చేయాలి ఈ ఆలోచనే నాకు సమస్య తెచ్చిపెట్టింది వరంగల్ జిల్లా కలెక్టర్ పోలీస్ సూపరింటెండెంట్ నవ్వారు ఏమిటి సార్ మీ ఆశ ఇక్కడికి ఏ శివరాత్రి నాడు కూడా మూడు నాలుగు వేల జనం రారు లక్ష మంది ఎక్కడి నుంచి వస్తారు పైగా ఈ గుడిలో ఎప్పుడు పూజలు ఉత్సవాలు జరిగిన దాఖలాలే లేవు ఎందుకు వస్తారు వాళ్ళు వాదిస్తున్నారు ఎందుకు రాకూడదు ప్రచారం చేస్తున్నాం కదా ఆదిలాబాద్ నుంచి ఆముదాల వలస దాకా ప్రచారం చేస్తున్నాం ఇది ఒక అపరూప కార్యక్రమం రామప్ప గుడిని గుడితో పాటు ఈ శివతాండవాన్ని శివరాత్రి చూసి తరిస్తామని జనం అనుకోవచ్చు కదా మీరు చెప్పినట్లు ఐదు వేలే వస్తే నష్టం లేదు నేను ఆశించినట్లు లక్ష మంది వస్తే ఏం చేస్తాం అప్పటికప్పుడు ఏం ఏర్పాట్లు చేయగలం పైగా ఇక్కడికి రావడానికి పోవడానికి నాలుగైదు కిలోమీటర్ల దూరం ఒకే రోడ్డు జనం వస్తే ఇది నా వాదన యాభై నుంచి లక్ష దాకా వస్తారని నా ఆశ ఎందుకంటే ప్రచారం అంత పెద్ద ఎత్తున చేస్తున్నాం స్థానికంగా మేము ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం సారథి చార్టెడ్ అకౌంటెంట్ మాధవరావు గారు మాత్రం నా వాదనతో ఏకీభవించారు అలా ఆహ్వాన సంఘం నైతిక మద్దతు కూడా నాకు లభించింది కాకతీయుల కాలంలో నిత్య ధూప దీప నైవేద్యాలతో వెలిగిన అపురూప శిల్పకళా నిలయమైన రామప్ప గుడి ఈ శివరాత్రి నాడు అతి పురాతన శివతాండవం చూసి తరించండి ఒకేసారిగా వంద మంది కళాకారులు కాగడాల వెలుగులో ఆంధ్రనాట్యం ఒక అపూర్వ సన్నివేశం ఇలా సాగుతోంది మా ప్రచారం ఏమైనా జిల్లా అధికారులను ఒప్పించడానికి నేను చాలా ప్రయాసపడాల్సి వచ్చింది వాళ్ళు లోపల ఏన నవ్వుకున్నా అతి కష్టం మీద ఒక లక్ష మందికి ఏర్పాట్లు చేశారు అంటే ఆ స్థలాన్ని శుభ్రం చేయాలి అప్రోచ్ రోడ్డు ఎక్కడన్నా దెబ్బతిని ఉంటే బాగు చేయాలి పాగునీటి ఏర్పాటు చేయాలి అప్రోచ్ రోడ్డులో లైట్లు ఉండాలి శానిటరీ ఏర్పాట్లు వేరే చేయాలి వేదిక మాత్రం అద్భుతంగా వచ్చింది వెనకాల రామప్ప గుడి నేపథ్యంలో అందంగా విశాలంగా తయారైంది కాకతీయుల కాలం కలుపుకొచ్చేలా వెయ్యి కాగడాల వెలుగులో నాట్యం జరిగేలా ఏర్పాటు చేసి కార్యక్రమానికి తగిన విధంగా ఆ సభ ఆవరణ ఆధునిక మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశాం ఏ మూల నుంచైనా అద్భుతంగా వినిపించేలా కనిపించేలా స్టేజ్ ని మైక్ సిస్టమ్ ని అమర్చాం కానీ శివరాత్రి ఉదయానికి అక్కడ ఎవరూ లేరు మేము తప్ప పది గంటలైంది ఇంకా జనం సూచనలు కనపడటం లేదు నాకు కూడా సందేహం కలుగుతుంది నా అంచనా తప్పిందా అయితే ఏంటి ఓ వెయ్యి మంది ఉంటే చాలు కార్యక్రమం జరగడానికి అనుకున్నాను పైగా మేము అనుకున్న కార్యక్రమం రాత్రి పది గంటల వరకే అప్పటిదాకా ఉంటే చాలు ఓ వెయ్యి మంది అని సర్దుకున్నాను క్షణాలు గడుస్తున్న కొద్దీ నాలో ఆత్లతో పెరిగిపోతోంది మధ్యాహ్నం రెండు దాటేసరికి గెస్ట్ హౌస్ కబర్ వచ్చింది ఉండుండి ఒకటి అరా లారీలో జనం వస్తున్నారు నాకు ధైర్యం వచ్చింది ఊతిరి గీచుకున్నాను పర్వాలేదు నాలుగైదు వేల మంది చేరతారు సాయంత్రానికి అనుకున్నాను ఉత్సాహంగా తయారై రామకృష్ణ గారితో కలిసి నాలుగింటికల్లా రామప్ప గుడికి వచ్చేసాను దారంతా నాట్యం గొప్పతనం గురించి నటరాజు రామకృష్ణ గారు నాకు చెప్తూనే ఉన్నారు ఇంత గొప్ప కార్యక్రమానికి నాలుగైదు వేల మంది ఉన్నా చాలు కదా నేను ఊరడిస్తున్నాను రామప్ప గుడికి వచ్చాం చూస్తే గ్రౌండ్లో వేలకొద్దీ జనం ఒక్కసారిగా మాలో ఉత్సాహం పర్వదక్కింది రామకృష్ణ గారు మహా ఉత్సాహంగా మేకప్ అవుతున్న శిష్యుల్ని ప్రోత్సహించడంతో నేను ఇతర ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయాం చీకటి పడే వేళకి కాకతీయ వైభవాన్ని గుర్తుకు తెస్తూ రామప్ప గుడి సభాప్రాంగణం వేదిక ఒక్కసారిగా కాగడాల వెలుగులతో నిండిపోయాయి అంతే నాట్య కళాకారులంతా వేదికపోయి తమ గజ్జిల్ని గల్లు గల్లు మనిపించారు ఒకేసారి వంద మంది కళాకారులు ఒకే వేదికపై గల్లు గల్లు నర్తిస్తుంటే మైకులు మారు మోగిపోయాయి శివుడే కైలాసం నుంచి దిగివచ్చి ఆవహించాడా అన్నంత ఉద్యోగ భరితంగా నాట్యం ఊపందుకు తాండవం పేరుని శివ తాండవంతో ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలతో ఉంచేలా కళాకారులు నర్తిస్తుంటే అధికారులు సైతం గుడ్లు చూస్తూ ఉండిపోయాడు మధ్య పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఎస్పీ చెవిలో ఏదో చెప్పి వెళ్తున్నాడు తెలుసుకోవాలని ఉన్నా నేను అడిగే మూడ్లో లేను ఈ నాట్యం మనం ప్రచారం చేసిన స్థాయిలో ఉందా లేదా లేకపోతే అభాస పాలవుతావేమో మన దృష్టితో ప్రత్యేకంగా స్టేజీ వైపే చూస్తున్నాం రాత్రి ఎనిమిది అయింది తొమ్మిది అయింది పదయ్యేసరికి ఎస్వి నా దగ్గరికి వచ్చాడు ఆయన ముఖంలో ఏదో ఇబ్బంది నిర్మించాను నన్ను పక్కకు పిలిచి చెవులో చెప్పాడు సార్ జనం ఇంకా వస్తూ ఉన్నారు లారీలు కార్లు దూరంగా ఆపేస్తున్నాం అయినా దిగి నడిచి వచ్చేస్తున్నారు కానివ్వండి మంచిదేగా జనం రావాలనే కదా మనం కోరుకున్నది అది కాదు సార్ గ్రౌండ్ నిండిపోయింది అంచనాగం నుంచి వచ్చేస్తున్నారు ఎప్పటికే లక్ష దాటిపోయారు ఇంకా వస్తూనే ఉన్నారు ఎన్ని లక్షలు వస్తారో తెలియదు ఉన్నది ఒకటే అప్రోచ్ రోడ్డు ఇప్పుడు నిర్ణీత కార్యక్రమం ప్రకారం పదిన్నర కల్లా మీరు కార్యక్రమం వినిచ్చేస్తే ఇక్కడున్న వాళ్ళు తిరిగి వెళ్లాలన్నా వెళ్ళలేనంతగా జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించిపోతుంది ఈ చీకటిలో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం అసాధ్యం ఏం జరుగుతుందో తెలియదు ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు నాకు పరిస్థితి తీవ్రతప్పుడే అర్థమయ్యింది ఎస్పీ ఎందుకు ఆచితూచి సంకోచిస్తూ మాట్లాడుతున్నాడా కూడా అర్థమైంది వాళ్ళ అంచనాతో ఆరుమారైంది ఇప్పుడు నేను ఎవరిని నిందించినా ఏం ప్రయోజనం ఏం కావాలి ఈ జనం తెల్లవారు లోపల అక్కడి నుంచి వెళ్లకుండా ఉంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు అప్రోచ్ రోడ్డు మీద ట్రాఫిక్ స్తంభించడం తొత్తి సలట గంత కూడా ఉండదు అంటే తెల్లవారేదాకా ఈ జనాన్ని ఇక్కడే కూర్చోబెట్టేయాలి అదే ఎస్పీ నన్ను అడుగుతున్నది కూడా అదే నన్ను కావాల్సింది ఎస్పీని అడిగేశాను అతను సిగ్గుతో సంకోచిస్తూనే తల ఊపాడు అతని చూపులో అభ్యర్థన ఆతృత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పదిన్నరకి కార్యక్రమం ముగిస్తే రాగల దుష్పరిణామం గురించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నదానికన్నా ఈ రాత్రి పదిన్నరకి ఆంధ్ర నాట్యం ముగిస్తే వచ్చే పరిణామాలకి నైతిక బాధ్యత నాకు కూడా ఉంటుంది ఏం చేయాలి ఆంధ్ర సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నా ప్రక్కనే ఉన్నారు కానీ నా ఆందోళన ఆయనకు తెలియడం నాకు ఇష్టం లేదు బాగా ఆలోచించి నటరాజి రామకృష్ణ గారిని పక్కకు పిలిచాను మెల్లగా పరిస్థితి వివరించాను మీరు ఎలాగైనా సరే ఈ కార్యక్రమం ఈ పేరుని శివతాండం తెల్లవారేదాకా నడిపించాలి కాకతీయుల కాలంలో సైనికులను ఉత్తేజపరిచే నృత్యం అని చెప్పారు కదా ఆసక్తే ఇప్పుడు చూపిద్దాం శివరాత్రి జాగరణ చేసామన్న సంతృప్తితో నాలుగు గంటలకే జనం లేవడం మొదలెడతారు కాస్త వెళ్తులు రాగానే ముగించేద్దాం చెప్పడం ఎంత సులభం రామకృష్ణ గారి మొహంలో రంగులు మారుతున్నాయి అయినా నేను వదలలేదు నా సహజ ధోరణలు చెప్పుకుంటూ పోయాను ఏం లేదు రామకృష్ణ గారు కొంతమందికి రిలీఫ్ ఇవ్వండి నలుగురు ఐదుగురితో ఒక ఐటమ్ చేయించండి వాళ్ళకి రిలీఫ్ ఇచ్చి మళ్ళా ఓ పది మంది ఇలా వాళ్ళకి నచ్చింది చేసేస్తుంటే సరి మధ్య మధ్యలో భక్తిగాను లాగించేద్దాం నో ప్రాబ్లం మీరు చేసేయగలరు కొంచెం గట్టిగా అనుకుంటే చాలు నాకు తెలుసు నేను ఒక ప్రముఖ నాట్యాచార్యుణ్ణి మొహమాటం పెట్టేస్తున్నాను నిజానికి ఇబ్బంది పెట్టేస్తున్నాను నాలుగు గంటల పాటు నచ్చింది చేసేసిపోయిన వారి శిష్యుల చేత ఇంకో ఆరు గంటల కార్యక్రమం జరిపించుకుంటున్నాను ఇది ఆయనకి ఎంత కష్టమో నాకు తెలుస్తూనే ఉంది కానీ అంచనాల విషయంలో అధికారులు చేసిన పొరపాటుకి ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని సరిచేయకపోతే కాగల దుష్పరిణామం ఊహించలేదు అతి కష్టం రామకృష్ణ గారిని ఒప్పించగలిగాను నిజం చెప్పాలంటే ఆయనే మా సమస్యని అర్థం చేసుకుని సహకరించడానికి అంగీకరించారు కార్యక్రమం జరిగిపోయింది నిరాటంకంగా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపల నేను మొదట్లో భయపడిందే జరిగిపోయింది పదిన్నర దాటా కూడా కార్యక్రమం కొనసాగింది దాంతో పాటు లారీల్లో కారుల్లో బళ్ల మీద జనం రావడం కూడా కొనసాగింది అర్ధరాత్రి దాటే దాటేదాకా జనం వస్తూనే ఉన్నారు పదులు వేలు లక్షలు ఎన్ని లక్షలో ఎవరు లెక్క వేయలేనంతగా జనం పెరగబడి వచ్చారు శివరాత్రి నాడు పేరిణి శివతాండవాన్ని రామప్ప ముంగిట చూడాలని ఆరటంతో వచ్చారు లక్ష మంది కోసం ఏర్పాటు చేసిన స్థలంలోకి లక్షల్లో జనం వస్తే తెల్లవారేసరికి బయటకు వచ్చిన వార్త రామప్ప దగ్గర సాంస్కృతిక కార్యక్రమంలో జనం తొక్కిసలాట చెప్పులు పోగొట్టుకున్న వాళ్లు కలిసి వచ్చి విడిపోయిన వాళ్లు వెతుకులాట గందరగోళం మా అధికారులకు నా మొదటి ప్రశ్న ప్రాణ నష్టం ఉందా ఎవరికన్నా గాయాలు తెగలాయా పిల్లలు ఎవరన్నా తప్పిపోయారా అలాంటిది ఏమీ జరగలేదు సార్ కానీ తోపులాట తొక్కిసలాట ఏడుపులు పిడబొబ్బులు జనం తిరిగి వెళ్లేప్పుడు ట్రాఫిక్ రద్దీతో రోడ్డు నిండిపోవడం నాకు ఇంకేమీ వినపడలేదు ఎవరికి ప్రాణపాయం జరగకుండా శివరాత్రి గడిచింది అమ్మయ్యా అని నిట్టూర్చాను కానీ మర్నాడు పత్రికలో ఇదే వార్తన ముఖ్యమంత్రి గారికి మరింత చెలవలు పలవులు కల్పించి చెప్పేవాళ్ళు చెప్పాక ఆయన నన్ను పిలిచి అసహనంగా ప్రభుత్వానికి ఇలా చెడ్డ పేరు తీసుకువస్తారనుకోలేదు వ్యాఖ్యానించినప్పుడు మాత్రం కాసేపు మాట్లాడలేకపోయాను తమాయించుకున్నాను ఆయన అడిగాల్సింది అడిగాక ఆయన ఆవేశించల్లారాక నేను మొదలెట్టాను మిమ్మల్ని ఆహ్వానించాను మీరు అంత లోపలికి జనం ఎక్కడ వస్తారా అన్నారు మీరు రావడం లేదనేసరికి స్థానిక అధికారులకు కూడా అది చెప్పాను ఇలా మొదలుపెట్టి జరిగిందంతా వివరించాను వీలైనంత వరకు ఏ ఒక్క అధికారనో బాధ్యుడిగా చూపించకుండా జాగ్రత్త పడ్డాను జిల్లా అధికారులు అతివిశ్వాసాన్ని అలసత్వాన్ని బయటపెట్టి నన్ను నేను కాపాడుకోవడం సులభం కానీ అలా చేసినందువల్ల నా సామర్థ్యానికి గుర్తింపు వస్తుందా నాకు ప్రశంసలు లభిస్తాయా ముఖ్యమంత్రి రామారావు గారి మొహంలో క్రమంగా ప్రసన్నత చోటు చేసుకుంది నేను కొనసాగించాను సార్ మనం ప్రత్యేకంగా బస్సులు రైలు నడపలేదు అయినా జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు శివరాత్రి నాడు పేరుని శివతాండవం చూడాలన్న వాళ్ల ఉత్సుకతనివేటి తెలుస్తుంది కదా ప్రజల్లో ఉన్న ఆధ్యాత్మిక భావన కళారాధన మీరు కోరుకునేది ఇలాంటి మంచి భావాలు ప్రజల్లో వృద్ధి కదా ఇలా సాగింది నా సంన్యాషి నిజమే ప్రసాద్ గారు ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి వచ్చారంటే మాకే విచిత్రంగా ఉంది ఇలా వస్తారని అనుకుంటే మేం తప్పకుండా వచ్చి ఉండేవాళ్ళం మీరు నిజంగా వచ్చి ఉంటే ఇప్పుడు చేసిన ఏర్పాట్లకి మహాభీభత్సమే జరిగిపోయి ఉండేది రాకుండా మంచి పని చేశారు సార్ అనేసాను అని ఊరుకోలేదు భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇలా జరగకుండా జాగ్రత్త సార్ అని కూడా వినమ్రంగా అన్నాను మంచిది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం ఏది ఏర్పాటు చేసినా తప్పకుండా వస్తాం అన్నారు ముఖ్యమంత్రి ఇంకా నా ఆ మాట పైకి మాత్రం